ప్రైజ్లాడం నా పేరు దీపా అంతకుముందు ప్రేర్ మీటింగ్కి వచ్చారు కదా మా ఇంట్లో అయిల్ నేను కాల్ చేసిన బ్రదర్ ఏంటంటే ఫస్ట్ గజ్జల సౌండ్ వచ్చింది దాని తర్వాత ధనం సౌండ్ వచ్చింది అక్కడ దేవుడు కార్యం చేసిన హలలి అని దేవుని స్తోత్రం అన్నీ ఆ దాని తర్వాత ఆంటీ జూన్లో మా ఇంటికి రాలేదు అంకుల్కి బాగాలేదనేసి ఆంటీ ఇక్కడే టెన్షన్తో ఉంది ఇంకా ఒకసారి ఆంటీ మీ అంబడు వచ్చింది ఒకరికి సేవాకి అప్పుడు బ్రదర్ అప్పుడు బ్రదర్ వెంబడి వీళ్ళందరితో పాటు ఒకసారి సేవకి వచ్చిన వచ్చిన తర్వాత ఆ రోజు నైట్ నాకు కలబడ్డది ఆ కళ్ళలో దేవుడు విజయం ఇచ్చిండు అందులో అందరూ బ్రదర్స్ అందరూ ఉన్నారు అందరూ సైతాన్ని బంధించి ఇట్లా చేసినట్లు కలబడ్డది అక్కడ దేవుడు అద్భుతకరం చేసిండు ఏంటంటే నేను ఎప్పుడైతే సేవకి వెళ్ళడము బైబుల్ చదవడము దేవునికి ప్రార్థన స్థుతి ఆరాధన చేసేటప్పుడు నాకు ఊహ సైతం పిలవడం స్టార్ట్ చేసింది ఊక దీప దీప ఆ పిలుపు వింటే ఇట్లా నాకు షాక్ కొడుతుంది కళ్ళ నుంచి హరికాల వరకు షాక్ కొట్టేస్తుంది ఒకటేసారి అట్లా నేను మంత్స్ వరకు సఫర్ అయినా సఫర్ అయిన మళ్ళీ నేను ఆంటీకి చెప్పి ప్రేయర్ మీటింగ్ పెట్టించినాను మళ్ళీ మనజ్ బ్రదర్ వచ్చిండ్రు మళ్ళీ దేవి సిస్టర్ వీళ్ళందరూ వచ్చి ప్రేర్ చేశారు విజయం వచ్చింది మళ్ళీ విజయ వచ్చింది కాదని చెప్పేసి మళ్ళీ నేను ప్రే చేస్తున్నాను అన్నీ చేస్తున్నా కానీ మళ్ళీ ఆంటీ అమ్మ చివరికి వెళ్తున్న వస్తున్నా మళ్ళీ పిలవడం స్టార్ట్ చేసింది సైతాన్ని మళ్ళా తర్వాత మళ్ళీ ఆంటీకి చెప్పిన ఆంటీ మళ్ళా పప్పన్న మనుషు బ్రదర్ ఆంటీ వచ్చి మళ్ళీ ప్రే చేసారు మళ్ళీ ఎదుసిన అట్లా త్రీ డేస్ త్రీ డేస్ చేసినాక ఆ సైతం పిలుపు పోయింది ఇప్పుడు నాకేమన్నా వినిపిస్తుంది అంటే హాలలి హాలలిలి కృతజ్ఞత ఆసుపత్రుల స్తోత్రాలు వినిపిస్తుంది అట్లా నా దేవుడు నా జీవితంలో ఎంతో పెద్ద గొప్ప కారం చేసింది ఇది నా సాక్ష్యం దేవుడి నుంచిగాక